హరినీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరివేరి నీకుమరి సర్వేశ్వర నీవు నీళ్లు నమిలితే నిండెను వేదములు ఇవల తలెత్తితేనే ఇంద్ర పదవులు మించే మోవ మూతి మూడు లోకాలు నిలిచే మోవి భార నపితేనే ముగిసిరసురలు కూరగీరితే నీరై కొండలల్ల తెగబారే మారుకుంటే బయటని మడుగులై నిలిచే చేరి అడుగువెట్టితే తిలకు ప్రాణము వచ్చే ఊరిమి కావలనంటే కొండ కొడగాయను పొంగుజారినంతలోనే కూలిను త్రిపురములు కంగి గమనించితే నీ కలిదోషములు మాని రంగుగా నీశరణంటే రక్కించితి దాసులను ముంగిట శ్రీవేంకటేశూలమవు నీ వే